ఓం నమో వలచి పైకొనగరాదు వలదని తొలగరాదు కలికి మరుడు చేసినాజ్ఞ కడవగరాదురా అంగడికెత్తినట్టి దివ్యలు అంగన ముఖాంబుజములు ముంగిటి పసిడి కుంభములును ముద్దుల కుచయుగంబులు ఎంగిలిశేసినట్టి తేనెలు ఇతవులైన మెరుగుమోవులు లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు కంచములోని వేడి కూరలు గరువంబులు పొలయలుకలు ఎంచగ ఎండలో నీడలు ఎడనెడకూటములు తెంచగరాని వలెతాళ్ళు తెలివి పడని లేతనవ్వులు మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు నిప్పుల మీదదల్లిన నూనెలు నిగిడి తనివిలేని యాసలు దప్పికి నేయిదాగినట్లు తమకములోని తాలిమి చెప్పగరాని మేలు గనుట శ్రీవేంకటపతి గనుటలు అప్పని కరుణగలిగి మనుట అబ్బురమైన సుఖములు